మరి జన మరణ చక్రం తప్పదు అందుకని తేరని సమస్య చివరికి కట్టకడపడికి ఈ దేహమే ఒక భ్రాంతి ఈ జగత్త ఒక భ్రాంతి ఈ విశ్వమే ఒక భ్రాంతి సర్వం భ్రమ మూలమిదం జగత్ అనేటటువంటి నిర్ణయానికి వస్తాడు ఎందుకని వేదాంతసారమంతా ఒక వాక్యంలో చెప్పమంటే బ్రహ్మ సత్యం జగన్మివో నా పరదాంతిండిమ వేదాంతం అంతా ఒక వాక్యంలో చెప్పాలి అంటే శంకర భగవత్పాదులు ఇలా ఒక వాక్యంలో చెప్పారు జగత్తు మిథ్య ముందు చెప్పలేదు బ్రహ్మ సత్యం ముందు ఎవరైనా సరే సాధించవలసింది బ్రహ్మ సత్యం ఉన్నదంతా బ్రహ్మమే సత్స్వరూపమే అనేటటువంటి దృష్టిని అనేటటువంటి నిర్ణయాన్ని కలిగి ఉండి సహజముగా తాను బ్రహ్మమై బ్రహ్మనిష్ట కలిగి ఉన్నటువంటి వాడికి మాత్రమే జగత్ మిథ్య మిథ్యా వేదాంతులు ఉంటారు మిథ్యా వేదాంతులు అంటే అనుష్ఠాన వేదాంతం ఉండదు వీళ్ళు వాచా వేదాంతంగా మొట్టమొదట వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటు వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నప్పుడు దుఃఖంతో ఉంటు అప్పుడు మాత్రమే జగత్మిథ్యా అంటాడు మీరు దేవదాస్ సినిమాలో కూడా కొమ్మరిగా ఏంటది కావడి కొయ్యే నోయ్ కొండలు మన్నే నోయ్ కనుగొంటే సత్యమితే నోయ్ తనకు అనుకూలం తాను అనుకున్న భార్య లభించలేదని బాగా మద్యపానమత్తుడై చెత్తకొప్ప తొట్టు పక్కన కూర్చుని ఒక కుక్కను దగ్గర పెట్టుకుని ఈ పాట పాడతా మరి అప్పుడు ఏమైంది అది ఏమైనా జ్ఞానానికి ఉపయోగపడిందా ఇప్పుడు ఆయన బ్రహ్మజ్ఞానం వచ్చిన బ్రహ్మనిషిడ అందామా భౌతికమైన లౌకికమైనటువంటి సంసారికమైనటువంటి జగద్భావంతో ఉన్న వాళ్ళు కూడా విరక్తి వైరాగ్యం వైరాగ్యం పూర్తిగా ఏర్పడక ముందు విరక్తి ఆసక్తి మధ్యలో ఊగిసలాడుతున్నప్పుడు అలాగే జీవితంలో అనేక కష్ట నష్టాలను చవిచూసినప్పుడు ఆ కర్మఫలాన్ని అనుభవించేటప్పుడు అనేక రకాలైనటువంటి భావాలను పొందుతారు వాటిలో ఇది కూడా ఒక భావన ఏమిటి జగత్ మిథ్యాని కానీ తత్కాలవత్ గా తోస్తుంది ప్రయోజనమేముంది మన వాసనలలో సాధన సంస్కారం అలాగే వైరాగ్య సంస్కారం అలాగే జ్ఞాన సాధన ఆఖరికి నేను బ్రహ్మమై ఉన్నాను అనే సద్వాసన ఇది కూడా సద్వాసన ఇది కూడా వాసనే సాధన ద్వారా నేను బ్రహ్మమై ఉన్నాననే అనుసంధానాన్ని బలపరచడం ద్వారా మీరు వాటన్నింటినీ పోగొట్టడం ఇది కూడా అది కూడా ఒక రకమైన సద్వాసన జాగ్రత్తగా గమనిస్తే కడకు ఆస్తి నాస్తి కోదా నిర్ణయం నాస్తి సర్వదా అనే నిర్ణయానికి చేరగ తప్ప జాగ్రత్తగా గమనించి వాచా వేదాంతంగా కాకుండా అనుష్ఠాన వేదాంతంగా జీవించాలి చదువు నేను నా యొక్క సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములలో పూర్ణమై ఉన్నందువలన హ్య విషయములతో కూర్చున్న వివేకమును స్వరూపంగాను అంగీకరించను నా స్థానంలో దానికి ఉనికినివ్వను అందుకే నేను నిర్వికల్పుడను చూడండి ఎవరినైనా ఎవండి మీరెవర మీరెవరండి అని అడుగుతాం అనుకోండి మీరెవరండి అంటే నేను ఆత్మస్వరూపుణ్ సమాధానం చెప్తాడా చెప్పడు కదా నేను డాక్టర్నను నేను లాయర్నను నేను యాక్టర్నను నేను ఉద్యోగినను నేను గృహిణి నను నేను ఫలాన వార అమ్మాయినను నేను ఫలాన వార అబ్బాయినను లేకపోతే ఇట్లా వ్యావహారికమైనటువంటి జ్ఞానంతో కూడినటువంటి లక్షణాలతోనే చెప్తాను కనీసం తన లోపల తానైనా సరే నేను ఆత్మస్వరూపుడుగా ఉండి బాహ్యానికి చెబితే పర్వాలా బాహ్యానికి నేను ఆత్మస్వరూపుడు పరమాత్మస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అని డాక్టర్ గారికి వెళ్ళి చెప్పిన లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్పిన ప్రయోజనం లేదు వీళ్ళందరూ వ్యావహారికమైన వాళ్ళు కదా కాబట్టి అంతరమున తాను ఎట్లా ఉండాలి తాను బ్రహ్మస్వరూపుడు ఆత్మస్వరూపుడు అనే నిర్ణయంతో ఉండాలి బాహ్య వ్యవహారంలో తత్కాలవత్ మాత్రమే ద్వైతంతో వ్యవహరించాలి క్రియాద్వైతం నాకు భావాద్వైతం సదాచరే వ్యవహార కాలంలో కూడా తాను ఆత్మస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు అనే నిర్ణయాన్ని అంతరాంతరాలలో కలిగి ఉండాలి అంతఃకరణానికి సాక్షిగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ జ్ఞానయోగ మార్గంలో అడుగులు ముందు పోయగలుగుతాం అప్పుడే గుణం నిష్క్రియం నిత్యం నిర్వికల్పం అనే నిర్ణయాన్ని పొందగలుగుతాం నిరంజన ఎందుకు అంగీకరించను ఎందుకు ఉనికినివ్వను అన్న ప్రశ్నకు సమాధానం లక్షణాత్మకం విషయములు ప్రకృతి లక్షణములు కలవి అశాశ్వతములు నేను సత్చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములను నేను